శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుగు జాతీయత సర్వాత్మన మూర్తి భవించిన రచయిత వీరు తూర్పుగోదావరి జిల్లా పొలమూరు గ్రామంలో పద్దెనిమిది సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై మూడవ శ్రీపాద లక్ష్మీపతి సోమయాజీ లక్ష్మీ సోదమ్మ దంపతుల పుత్రులుగా జన్మించారు కులవిద్యలు కుటుంబ సాంప్రదాయం అయిన వేదము శ్రౌతము మంత్రశాస్త్రము జ్యోతిష్య శాస్త్రం మొదలైన వాటిని వీరు తండ్రి గారి వద్దే అభ్యసించారు లక్ష్మీపతి స్వామిరాజు గారు కులవిద్యకి భంగం వాటిల్లకూడదు అని ఆంగ్ల భాషని వీరిని నేర్వనివ్వలేదు వేద శాస్త్రాంగాలు పంచాంగ గణన లాంటివి తప్ప తెలుగులో కవిత్వం చదవడము రాయడం కూడా కుల భ్రష్మేనని భావించే కుటుంబంలో జన్మించిన శ్రీపాదసుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎదురైన అడ్డంకులన్నింటినీ తోసిపుచ్చి స్వయంగా తెలుగు కావ్యాధ్యయనం ఆరంభించారు పద్యరచనకు క్రమంగా శ్రీకారం చుట్టారు ఉత్తరత్తర గురువుల హితోక్తిని అనుసరించి పద్యరచనని అవధాన ప్రదర్శనని మానుకున్నారు ఆ తర్వాతే మొదలైంది శ్రీపాదవారి కథారచన శాస్త్రి గారి కథారచన వ్యాసాంగానికి ముందున్న పరిస్థితుల్ని ఒకసారి పరిశీలిద్దాం కథకి వేల సంవత్సరాల చరిత్ర ఉంది అప్పట్లో మనకు కనిపించని దేవుళ్ల పాత్రల ద్వారా మనకు హితవుని చెప్పడానికే ప్రధానంగా ఉద్దేశించబడింది క్రమంగా ఆ కథ నేలకు దిగడం ప్రారంభించింది పద్దెనిమిది ప్రాంతంలో కథ నేలకు దిగి చుట్టూ ఉన్న సమాజాన్ని వస్తువు చేసుకోవడం ప్రారంభించింది నేలకు దిగిన కథ నేలబారును సాగకుండా సమాజంలోని మూలమూలలకి చుసుకుపోవడం ప్రారంభించింది వస్తువుని ఆధునీకరించుకున్నంత తేలిగ్గా భాషని శిల్పాన్ని ఆధునీకరించుకోలేకపోయింది కథ అందుకు దాదాపు అరవై రెండు సంవత్సరాల సాహితీ పరిణామం కావలసి వచ్చింది ఈ పరిణామ క్రమంలో బండారు అచ్చమాంబ గారు ఆజ్యంత సాంఖ్యాన శర్మగారు లాంటి వారందరూ కృషి గురించి మనం చెప్పుకుని తీరాలి చివరిగా పంతొమ్మిది వందల పదిలో గురదాడ గారి చేతుల్లో కథ వస్తువు భాష శిల్పరంగా ఆధునిక కథానికగా మారింది వ్యావహారిక భాషోద్యమానికి సహకరించడానికి ఆధునిక సాహిత్య సృష్టికి గురదాడు పూనుకున్నారా లేకపోతే ఆధునిక సాహిత్యం అందరికీ అందాలని వ్యవహార భాష కోసం ఉద్యమించారా అన్నది చెప్పడం కష్టం పంతొమ్మిది వందల పదిలో వ్యావహారిక తీవ్ర రూపం దాల్చడంతో ఆధునిక సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్ర భారతి అనే మాసపత్రిక ప్రారంభమైంది దీంట్లోనే పంతొమ్మిది పది ఫిబ్రవరిలో గురదాడు రాసిన దిద్దుబాటు ప్రచురణ జరిగింది గురదాడు అప్పారావు గారు పాత అలవాటు ప్రకారం మొదట గ్రాంధిక భాషలో రాసిన దిద్దుబాటు కథని తామే వ్యవహారిక భాషలోకి తిరగరాసి మొదటి ఆధునిక కథ రాసిన రచయితగా కీర్తి పొందారు ఈ కథ శిల్ప పరంగా భాషాపరంగా కూడా అంతకుముందు వచ్చిన కథలకు భిన్నమైనది గురదాడు రాసిన మరో కథానిక ఆంధ్ర భారతి పత్రికలోనే పంతొమ్మిది పది ఏప్రిల్ మే సంచికల్లో దేవుడి చేసిన మనుషులారా మనుషులు చేసిన దేవుళ్ళారా మీరేమిటి ప్రచురితమైంది అదే పత్రికలో పంతొమ్మిది వందల పన్నెండులో నుంచి మాడపాటి హనుమంతరావు రాసిన హృదయ ఆ తర్వాత మరికొన్ని కథానికలు కూడా ప్రచురితమయ్యాయి రాయలసీమ నుంచి పంతొమ్మిది వందల నలభై విజయవాణి పత్రికలో జి రామకృష్ణ గారు రాసిన చిరంజీవి కథానికతో కథానిక రచన ప్రారంభమైంది తెలుగు నేల నలుమూల్లా కథానిక ప్రారంభకాలాన్ని పరిశీలిస్తున్నప్పుడు కోస్తా ప్రముఖుల్లో శ్రీపాద వేలూరి చింతా లాంటి వారందరూ మొదట గ్రాంధికంలోనే రాసిన తర్వాత గురదాడు వారి ఆదర్శంతో వ్యావహారిక భాషలో రచనలు చేయడం ప్రారంభించారు గురదాడు వెంకటప్పారావు గారికి తెలుగుతో పాటు ఆంగ్లంలో కూడా మంచి ప్రావీణ్యం ఉండడం అనేది తెలుగు సాహిత్యానికి మేలైంది వ్యావహారిక భాషల్లోనే తెలుగులో మొదటిసారి రచనలు ప్రారంభించిన గురదాడ వారి చేతుల్లోనే ఆధునిక నాటకం ఆధునిక కవిత్వం ఆధునిక కథ పరిపూర్ణతను సంతరించుకున్నాయి ఆంగ్లంలో షా స్టోరీ ఉన్నంత శక్తివంతంగా తెలుగులో కథని తీర్చిదిద్దాలి అన్న కోరికతో ప్రత్యేక శిల్పంతో చిన్న వచన ప్రక్రియ కథానికకి కొత్త రూపం కల్పించారు గురదాడ ఆయన అడుగుదాడలోనే తర్వాత తరం రచయితలు అడుగులు వేశారు ఇతర భారతీయ భాషల్లో కూడా ప్రవేశం ఉన్న రచయిత వేలూరు శివరామశాస్త్రి గారు వారు బెంగాలీ గుజరాతీ వంటి భాషల నుంచి నేరుగా అనువాదాలు చేయటం వల్ల ఇతర భారతీయ భాషల్లోని కథానికని బేరేజ్ వేసుకునే అవకాశం కలిగింది అనువాదాలతో పాటు కొన్ని చక్కటి చిక్కటి తెలుగు కథానికల్ని రాశారు ఈ శతావధాని వస్తువుల వైవిధ్యాన్ని తీసుకొచ్చారు చింతా దీక్షితులు గారు కొండజాతి వాళ్ళు సంచార జీవనాన్ని సాగించేవాళ్లు జీవితాలని గొప్ప కథానికలుగా అల్లారు చింతా ఇక శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వీరు వస్తుపరంగా భాషాపరంగా తెలుగు కథానికని పరిపుష్టం చేశారు ఒక విధంగా చెప్పాలి తెలుగు సంస్కృత భాషల్లో ప్రావీణ్యం ఉన్న శ్రీపాద వారికి ఆంగ్ల భాష ప్రవేశం లేకపోవడం మన అదృష్టమైంది భావపరంగానూ భాషాపరంగాను చక్కటి జాతీయత ఉట్టిపడే రచనని వారు అందించారు ఆధునిక కథ గురదాడి వారి చేతుల్లో యవనంతో పుట్టింది అని పాలగుమై పద్మరాజు గారంటే ఆ తరువాత దాదాపు పది పదిహేనేళ్ళు ఆధునిక కథ తిరిగి బాల్యానికి రూలై వేసింది అన్నారు మధురాంధకం రాజారాం గారు అది నిజం పంతొమ్మిది వందల శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మొదటి కథ ఇరువుర ఒకచోటికే పోతము గ్రాంధికంలో సాగింది ఆయన భాషను మార్చుకుని మాట్లాడుకునే భాషలో సామాజిక రుగ్మతల్ని చీల్చి చండాడే వస్తువుల్ని తీసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకే కాదు అప్పటి వచన రచయితలందరికీ గురదాడని కొంత సమయం పట్టిందనే చెప్పుకోవాలి పంతొమ్మిదవ శతాబ్దంలోనే ప్రారంభమైన సంస్కరణోద్యమం ఇరవయ శతాబ్దంలో ఊపందుకుంది జాతీయోద్యమం వ్యవహారిక భాషోద్యమం కూడా విస్తరిల్లే ఈ మూడింటి సంగమంతో తమ సాహిత్యాన్ని కొనసాగించారు శ్రీపాద కందుకూరి గురదాడ గిడుగు త్రిమూర్తుల్ని తమకు ఆదర్శంగా తీసుకున్నారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇంతవరకు శ్రీపాద ఆదర్శం డాక్టర్ వేదగిరి రాంబాబు గారి ప్రసంగం విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది